కొయ్యి పాలకుండ పొంచి పొంచి పిల్లి కూన వేడి వేడి పాలలోన మూతితోనూ తాకగానే చువ్వు చువ్వు మనసు కాలే మ్యావు మ్యావ్ అంటు పిల్లి అరుచుకుంటూ పారిపోయి